దుఃఖం కలుగుతుంది దుఃఖ కారణం ఉంటుంది కాబట్టి మనకు దుఃఖాన్ని లేకుండా చేసేటువంటి వాడు నెంబర్ వన్ దుఃఖ కారణం ఉన్నంత వరకు దుఃఖం ఉంటుంది కాబట్టి దుఃఖం దుఃఖ హేతుర్వా ప్లేస్ త్రావయతి ఇది రుద్రహ దాన్ని సంపూర్ణంగా ద్రవింపజేసేటువంటి వాడు రుద్రుడు కాబట్టి ఆయన్ని గనక ఆశ్రయిస్తే ఆ తరువాత మనకు దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని దుఃఖ కారణమే పోతూ ఉంది గనక అంతఃకరణ శుద్ధి కోసం భగవంతుని ప్రార్థిస్తూ అది అలౌకిక కర్మ బాగా అర్థం చేసుకోండి నేను చూసినట్లు అలౌకిక కర్మకు ఫలితం దయా పరమాత్మ యొక్క కృప మనకు కలుగుతుంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ఇదొక్కటే మనం ఆశిస్తూ ఉన్నాం మనకు లౌకికమైనటువంటి ఫలితాలు ఏమీ అవసరం లేదు మనకు కావలసిన మోక్షమే గనక మోక్షానికి ప్రతిబంధకం కనపడుతుంది ఆ ప్రతిబంధకం మనసులో ఉండేటువంటి పాపాలని నన్ను తేల్చేశాం కాబట్టి అవన్నీ శుభ్రం చేసుకుని మనసును శుద్ది చేసుకుంటే విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకమం భవతి కాబట్టి ఈ మనసును శుద్ది చేసుకున్న తర్వాతే ఆ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతున్నాం గనక ఇది ప్రధానమైనటువంటిది కాబట్టి రుద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఈ నమ్మకం వల్ల ఏం జరుగుతుంది అంతఃకరణ శుద్ధి జరిగిపోతుంది ప్రార్థనలో ఎక్కడ కూడాను ఇది ఒకటి అర్థం చేసుకోండి ప్రార్థన చేసిన జపం చేసిన ధ్యానం చేసిన సంకీర్తన చేసిన ఇవన్నీ కూడాను స్వాధ్యాయం ఇవన్నీ కర్మలే గనక కాకపోతే అలౌకికమైనటువంటి కర్మలు ఎందుకని పరమాత్మ పరమేశ్వరుడికి సంబంధించింది గనక దీనికి కృప మనకు ఫలితం దయ ఫలితం కానీ రుద్రంలో ఒక తమాష ఏంటంటే అప్పుడు అది మార్గం అవుతుంది అంతఃకరణ శుద్ధి మార్గం కానీ ఇది మార్గము గమ్యము కూడా అతి ఇంపార్టెంట్ అందుకు రుద్రం ఇంత ప్రశస్తమైంది కారణమేమిటి అంటే రుద్రాన్ని గనక మనం ప్రార్థన రూపకంగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ పోతే అంతఃకరణ శుద్ధి జరిగిపోతుంది కాని ఆ రుద్రములో ఏ మంత్రాలైతే ఉన్నాయో భగవంతుని యొక్క నామం ఏదైతే ఉందో దాని యొక్క లక్ష్యార్థాన్ని గనక చూస్తే మీరు తైత్రియములో కఠోపనిషత్తులో ఎట్లా అర్థం చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు బ్రహ్మవిదాప్నోతి పరం తదే శాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నితం ఇవన్నీ కూడా ఏదైతే మనం తెలుసుకుంటూ వచ్చామో అవి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇది ప్రమాణంగా కూడా శోభిస్తాము ప్రమాకరణం ప్రమాణం కాబట్టి జ్ఞానాన్ని కూడా ఇస్తూ పోతుంది కాబట్టి కేవలం రుద్ర మంత్రాల్ని ప్రార్థనగా తీసుకుంటే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది సరేనా దృష్టఫలము అదృష్ట ఫలము రెండు ఉంటాయి కానీ ఆ మంత్రంలో భగవన్ నామంలో ఉండేటువంటి లక్ష్యార్థాన్ని గనక చూస్తూ పోతే ఉపనిషత్తు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుందో ఈ రుద్రం కూడా అదే విధమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది గనక దీన్ని నిన్న శతరుద్రియం మనం చూచాం దీని అందుకనే దీన్ని రుద్రోపనిషత్తు అని కూడా అన్నాడు ఉపనిషత్తు ఇది సరేనా ఉపనిషత్తులో ఏ నిర్వచనం అయితే మనం చూసాము అశదల్ ధాతు అదంతా కూడా ఇక్కడ శిథిలీకరవతి కారణేన సహా అవసాదయతి అవంతా జరిగిపోతాయి కాబట్టి దుఃఖము దుఃఖ కారణాన్ని కూడా పోగొట్టేవాడు అన్నప్పుడు అజ్ఞానైన సహా ఆ అజ్ఞానంతో కూడా సమూలంగా నశింపజేసేటువంటి వాడు రుద్రహ కాబట్టి తద్వయతి ఇది రుద్రహ అంటే శోకాన్ని దాటేస్తూ అర్థమైందా దుఃఖం దుఃఖ హేతు దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని కూడా తత్వ్రావయతి ఇది రుద్రహ కాబట్టి దుఃఖమే కాదు దుఃఖ కారణం దుఃఖ కారణం అజ్ఞానం కాబట్టి అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేస్తున్నాడు అని అర్థం అజ్ఞానాన్ని నశింపజేసాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడని అర్థం దేనికి సంబంధించిన జ్ఞానం ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఆత్మ జ్ఞానం ఇచ్చాడు అని అర్థం కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన వాడు మాత్రమే ఈ ప్రపంచంలో దుఃఖాన్ని సమూలంగా దాటగలడు గాని మిగతావాడు దాటేందుకు అవకాశం లేదు తరతి శోకం ఆత్మవిత్ చంద్రజ్ఞ ఉపనిషత్తు శోకం తరతి దుఃఖాన్ని దాటేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది మనకు ప్రసాదించేవాడు రుద్ర భగవానుడు అయి చేత తోచారా ఇప్పుడు కేవలం ఏర్పించేవాడే కాదు లయకారకుడే కాదు మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని సమూలంగా లయింపజేసేటువంటి వాడు నశింపజేసేటువంటి వాడు కాబట్టి తద్వారా దుఃఖాన్ని లేకుండా చేసేటువంటి వాడు దుఃఖ నివృత్తి ఏదైతే నువ్వు ఉన్నావో పరిపూర్ణమైనటువంటి ఆనందం ఏదైతే నువ్వు అది రుద్రుని దగ్గర నుంచే వస్తూ గనక ఓం నమో భగవతే రుద్రాయ కాబట్టి రుద్రునకు భగవతే భగవానుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి రుద్రదేవునకు నమ ప్రహ్విభావం హే భగవాన్ ఇక నేను పడలేని బాధలు నమ నమస్కారం అక్షరే నమ అనేటువంటిది ఒక పదం కాదు రెండు అక్షరాలు మా నాది నా లేనిలేదు ప్రపంచంలో అంతా నీవే నీవే సర్వేశ్వరుడివి నీవే సర్వాత్మకుడివి నీవే సర్వాంతర్యామివి హే భగవాన్ నీకు నమస్కారం సంపూర్ణ శరణాగతి ఓకే నెక్స్ట్ మంత్ర స్టార్ట్ అవుతాం ఓం నమో భగవతే నమస్త రుద్రమన్యవ ఉమస్త బాహుభ్యా ఇక్కడ నుంచి నమహ అంటూ స్టార్ట్ అవుతుంది నమకం రెండవ మనకు తొమ్మిదవ అనువాకం అయ్యేటప్పటికి మూడు వందల సార్లు నమహ నమహ నమహ నమహ అంటూ పోతాం మూడు వందల నమస్కారాలు భగవంతుడికి సమర్పిస్తాం ఇక్కడ నమస్తే రుద్రా హే రుద్ర భగవానుడా నీకు నమస్కారం పరమేశ్వర నీకు నమస్కారం రుద్ర నమస్తే దేనికయ్యా మన్యవా అది ఈశ్వరుణ్ణి స్థుతి చేసేటప్పుడైతే మన్యవేన్నమహ మన్యవేన్నమహ మన్యు మన్యు రూపంలో కనపడుతున్నాడు వాళ్ళు అంటే ఏం తెలుసా కోపం నీ కోపానికో నమస్కారం మొదటిక్కని స్టార్ట్ అయింది సరేనా హే రుద్రా రుద్రాని మనకు అర్థమైపోయింది కదా ఓ మనం అంటుంటాం అబ్బో ఎంత రుద్రులా కనపడుతున్నాడు అండి ఆయన ఈ భయానికి సూచికం ఇది ఆ భయం ఇక్కడ కూడా కనపడతా ఉంది కనుక హే రుద్రా నీకు నమస్తే దేనికి మన్యవా మన్యవే నమహ మన్యుహ కోపం నీ కోపానికి ఒక నమస్కారం నీకొక నమస్కారం నీ కోపానికి ఒక నమస్కారం రుద్రం నుంచి కదిలింది ఇది ఎవరైనా కోప్పడుతుండే మనం అంటాం నువ్వు నాయన నీకు నమస్కారం నీ కోపానికి ఒక నమస్కారం ఇది సరేనా కాబట్టి శ్లోకాలు తెలిగిపోయినా మంత్రాలు తెలిగిపోయినా మన పుణ్య సంస్కృతిలో పురాతనంగా మన పెద్దవాళ్ళంతా ఆచరిస్తూ వచ్చారు గనక భాష విషయం ఎట్లుగుడి భావంలో మాత్రం అందరూ వాడుతూనే ఉంటారు ఇవి సరేనా కాబట్టి నీకు నమస్కారం నీ కోపానికి నమస్కారం దాంతో కూడా ఉతహ త ఇషవే నమహ అదే ఇషవే నమహ అయ్యా నీ బాణానికి నమస్కారం ఇదిగా బాణం శరం నీ బాణానికి ఒక నమస్కారం అంతేకాదు నమస్తే అస్తు ధన్వనే ధన్వనే అస్థు అయ్యా నీ ధనుస్సు ఏదైతే ఉందో నువ్వు శరాన్ని ప్రయోగించడానికి ధనుస్సు ఏదైతే ఉందో దానికి కూడా నమస్కారం అంటే ధనుర్బాణాలు కలిగినటువంటి శివుడు రుద్రుడు కనపడుతున్నాడు ఇక్కడ కాబట్టి మనకు ధనుర్బాణాలు అంటే రాముడి మీదకి వెళ్ళిపోతుంది మనసు ఆయుధాలు అందరి దగ్గర ఉంటాయి సరేనా కొద్దిగా మార్పు ఉండొచ్చు వాడి దగ్గర లాఠే లేకుండా ఉండదు కాబట్టి ఒకరి దగ్గర ఉన్న లాఠీ ఇంకోటి దగ్గర లేకపోవచ్చు కానీ లాఠీ చార్జీ అన్నప్పుడు మాత్రం నాటి ఉంటది కాబట్టి ఆయుధాలు మాత్రం ఉంటాయి అందరి దగ్గర ఆయుధాలు ఉంటాయి దేవతల దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి వాటిల్లో ధనుర్బాణాలు రాముడి దగ్గర ఏవైతే ఉన్నాయో ఇక్కడ శివుడి దగ్గర కూడా అవి ఉన్నాయి వాటికి నమస్కారం చేసుకుంటూ పోతున్నాం అయ్యా రుద్రా నీకు నమస్కారం ఆయన ధనుర్బాణాలతో కనపడుతున్నారట నీ ధనుర్బాణాలకు నమస్కారం నీ ధనుసుకు నమస్కారం నీ బాణానికి శరానికి నమస్కారం అంతటితో ఆగడం లేదు అయ్యా ఈ ధనుర్బాణాన్ని పట్టుకుని అవే చేతులు ఆ రెండు చేతులు నమస్కారం ఎందుకని తెలుసా హే భగవాన్ ఆయుధాలు ఎందుకుంటాయి శిక్షించడానికి ఉంటాయి కాబట్టి నీ దగ్గర ఆయుధాలు కనిపిస్తూ నాకు ధనుర్భాణాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి ఎవరినో శిక్షించడానికి ఫస్ట్ ఇది అర్థం చేసుకుంది ఎవరినో శిక్షించడానికి నాకు ఎవరి విషయమో తెలియదు నా విషయమే తెలుసు ఎందుకో తెలుసా భగవాన్ తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేశాను ఈ ప్రపంచాల్లో పవిత్రంగా బతకాలి అనేటువంటి భావన నాకున్న పరిస్థితుల ప్రభావానికో అలవాట్ల ప్రభావంగానో మరొకరి ఒత్తిడి చేతనం సంస్కారం నెట్టడం వలన అనేకమైనటువంటి పాపాలు ఈ ప్రపంచంలో చేశాను కానీ నేను అర్థం చేసుకున్నటువంటి నియతి ఏదైతే ఈ ప్రపంచంలో ఉందో దాని ప్రకారం ఏ కర్మైన జరిగినా దానికి ఫలితం రావాలనేది కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇన్ని పాపాలు ఈ ప్రపంచంలో చేస్తే ఈ పాప ఫలితాలు నాకు వస్తాయి అనేది మాత్రం నాకు తెలుసు కానీ ఏ రూపంలో వస్తాయో తెలియదు ఎంత భయంకరంగా వస్తాయో తెలియదు నేను తొంభై సంవత్సరాలు ఉంటాను అనుకున్నటువంటి వ్యక్తే మరుసటి రోజు టెర్మినల్ క్యాన్సర్ అని విని కృంగిపోతూ ఉండేది ఈ ప్రపంచంలో కాబట్టి మంచి యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండేది ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడాను ఫలితాలే కర్మ ఫలితాలే ఇవన్నీ కాబట్టి ఏ విధమైనటువంటి దారుణమైనటువంటి పాపాలు మనం చేస్తున్నామో ఈరోజు మనం సక్రమంగా ఉన్నా ఈరోజు సురక్షితంగా సురక్షితంగా సుభిక్షితంగా ఉండినా క్షేమంగా ఉండినా మంగళకరంగా ఉండినా హాయిగా ఆనందంగా ఉన్నప్పటికి కూడాను ఏ విధమైనటువంటి రాబోతున్నాయో నాకు తెలీదు కానీ వచ్చేటువంటి పాప ఫలితాలని మాత్రం నేను ఆపే శక్తి కూడా నాకు లేదు నేను వాటిని ఆపలేను ఎందుకని నా చేతిలో ఉన్నవి కావవి అవి నీ చేతిలో ఉన్నవి కాబట్టి అప్రియమైనటువంటివి చూడండి బాధను కలిగించేటువంటివి ఎక్కడి నుంచి అంటే కోపం ఉండేవాడి దగ్గర నుంచి వస్తాయి సరేనా ఇంట్లో భార్య సరే భార్య వల్ల భర్తకి ఎప్పుడు కష్టం వస్తుందంటే ఆవిడ కోపం వస్తేనే కారణం ఏదైనా కావచ్చు కాబట్టి ఇతరుల వల్ల మనకు కష్టాలు కలిగేటప్పుడు వాళ్లలో ప్రధానంగా కోపం అనేటువంటిది ఉంటది కాబట్టి నీ నుండి కూడాను ఎందుకంటే కర్మఫలాన్ని ఇచ్చేటువంటివి నీవు నీవు కర్మఫల ప్రదాత నీవు నేను అనేకమైనటువంటి పాపాలు చేశాను అవన్నీ కూడా కర్మలు దృష్టఫలం అనుభవిస్తూ ఉన్నా అదృష్ట ఫలం రాబోతుంది పాపం అది ఏ రూపాన్ని వస్తుందో నాకు తెలియదు ఈ పాప ఫలితాన్ని నేను అనుభవించాలి హే భగవాన్ కాబట్టి దాన్ని చూసి నేను భయపడుతూ ఉన్నాను ఎందుకని నాకు చాలా అప్రియమైంది గనక నాకు కష్టాన్ని కల్పించేది గనక నాకు దుఃఖాన్ని గెలిపించేది గనక నాకు దుఃఖాన్ని కలిపించేటువంటిది ప్రియం కానిటువంటిది ఏదైతే ఉందో అది ఎవరి వచ్చినా ఆ వ్యక్తి కోపంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి ఇది అర్థం ఎందుకో తెలుసా ఒక మనిషి ఒక మనిషిని కొడితే లేదు బాధిస్తే కోపం ఉంటేనే బాధిస్తాడు అయితే మనం ఇక్కడ అనుకోవచ్చు స్వామీజీ పరమేశ్వరుడికి కూడా కోపమా ఎందుకని అప్పుడు మన లాంటి వాడే అయిపోతాడు ఇప్పుడు మనకి ఎంత చేయడు మన లాంటి ఆయన కావాలి ఆయనంతటి వాడు మనం కావాలని లేదు అర్థమవుతుంది అదేమీ సాధ్యపడేటట్టు లేదు కనుక ఆయన మన స్థాయికి వస్తే సరిపోద్ది నాకు కోపం ఉంది ఆయన కోపం ఉంది మనం నాకు కూడా కుదరదు సార్ అక్కడ భగవంతుడికి కోపము అది కర్మఫలం అది అర్థమవుతుంది నా దృష్టిలో నా స్టాండ్ పాయింట్ కోపంగా నేను ఊహించుకుంటూ ఉన్నా గురు ఒక మని మాస్టర్ అయినా పిల్లవాడిని కొట్టాలంటే చేతి కొద్ది కొట్టాలి కానీ అడిపోయి ఇట్టంటే పిల్లవాడు అంటే ఈ పక్క కూడాను కొద్ది జలగా ఉంది ఎందుకంటే కొట్టేక గట్టిగానే కొట్టాలి అర్థమవుతుంది అది కోపం కాదు అది అట్లాగే ఇక్కడ కూడాను కర్మఫలాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు కనుక పరమేశ్వరుడు మన దృష్టిలో మన దృక్పథంలో ఆయన కోపం అనుకుంటూ అయ్యా నీ కోపానికి ఒక నమస్కారం ఎందుకని ఇంత భయంకరమైనటువంటి పాప ఫలితాలు ఇపోతున్నావేమోనని భయపడిపోతూ ఉన్నాను గనక నమహ నమస్కారం పాపాలు చేసినది వాస్తవమే పాపాల ఫలితాలున్నాయని తెలుసుకున్నది వాస్తవమే అవి వస్తాయనేది వాస్తవమే ఏ రూపంలో వస్తాయో నాకు తెలియడం లేదు నాకు అర్థం కావడం లేదు గనక హే భగవాన్ నీ దగ్గర ఆయుధాలున్నాయి నీ దగ్గర ఆయుధాలున్నాయి ఎప్పుడు నా మీద ప్రయోగిస్తావు అది తమాష కేవలం బాణం ప్రయోగించడం అంటే ఇదే కాదు మూడు లక్షల యాభై వేలు వ్యాపారంలో నష్టం వచ్చిందను అదొక బాణం అర్థమైతే కేవలం ఇట్లాగే కాదు కేవలం బాణం తీసుకొని కొట్టేటతే మళ్ళీ పోయి మనం మంది తీసుకొని వస్తాం ఇది అట్లా కాదు మందులు గిందులు పనిచేయవు ఇక్కడ చేస్తే ఆయన దగ్గరే చేయాలి భిషక్ ఆయనే వైద్యుడు కూడా తర్వాత వస్తుంది మీకు అర్థం అవుతుంది కాబట్టి అవి కాదు మనకు నష్టాల రూపంలో రావచ్చు కష్టాల రూపంలో రావచ్చు అనారోగ్యాల రూపంలో రావచ్చు కాబట్టి ఆ బాణం ఎందుకని సూక్ష్మ ఫలితం గనక అదృష్ట ఫలం గనక మనకు కనిపిస్తూ వచ్చి గాయం చేసేటువంటి స్థూల ఫలితం కాదు కాబట్టి ఈ బాణం కాదు అది అది ఏం బాణము అది కర్మ ఫలితాల బాణం కనుక నీకు ఆ బాణానికి నమస్కారం ఆ బాణం వేయాలంటే హే భగవాన్ నీకు కోపం ఉంటే నీ కోపానికి ఒక నమస్కారం ఇష విన్నమహ కాబట్టి నీ బాణానికి నమస్కారం బాణం ఒక్కటే ఉంటే లాభం లేదు ధనస్సు కూడా ధనుర్ బాణాలు రెండు ధనుసుకు పెట్టి సంధిస్తావు ఆ తర్వాత శరప్రయోగం చేస్తావు కాబట్టి ధనుసు లేకపోతే బాణం లేదు కనగా ధనుసుకు కూడాను నమస్కారం ఎందుకని నా పాప కారణం ఆ దానికి ఫలితం వస్తూ ఉంది అది శరం బాణం రూపంలో వస్తూ ఉంది దాన్ని వదిలిపెడుతూ ఉంది ధనుస్సును వదిలితేనే ఇది వస్తూ కాబట్టి అది నా కారణం అది నా వైపుకు వస్తూ దానికి కూడా నమస్కారం అయితే వీటిని నాకు ఇచ్చేది ఎవరు కర్మఫల ప్రదాత నీవే గనక కర్మాధ్యక్ష కర్మానికి అధ్యక్షుడు నీవే కర్మఫల ప్రదాత నీవే గనక ఈ సంధించేటువంటి వాడివి కూడా నువ్వే కేవలం ధనుర్బాణాలు వాటెంతటావి పోవు కర్మఫలాలు వాటెంతటవి గనక అందుతాయని తెలిసి ఉంటే అది రుద్రం కాదది బౌద్ధం బౌద్ధం సార్ కాబట్టి కర్మఫల ప్రదాత లేకుండా ఈశ్వరుడు లేకుండా కర్మకు ఫలితాలు అందడం అనేటువంటి విషయం బౌద్ధ అది కాబట్టి కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకింపరం కర్మత జడం కాబట్టి జడమైనటువంటి కర్మ కర్మకు ఫలితాన్ని ఇవ్వలేదు జ్ఞానం గనేటువంటి ఈశ్వరుడే ఇవ్వాలి ఆ ఈశ్వరుడు దగ్గర నుంచే మనకి ఇవన్నీ కూడా అందుతూ ఉన్నాయి కాబట్టి నీ హస్తాలే బాహుభ్యాం ఖరాభ్యాం కాబట్టి వాటిని సంధించేటువంటి నీ యొక్క బాహువులు చేతులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడాను నమస్కారం అయితే ఇక్కడ నేను మీకు ధ్యాన శ్లోకాలు కూడా రాసి ఉన్నాను కానీ అవి నేను చెప్పడం లేదు మీరు చదువుకుంటే సరిపోదు అంటే ఒక్కొక్క మంత్రానికి ఇప్పుడు ఈ మంత్రం ఉందనుకోండి మొదటి రుక్ ఇది కొన్ని యజస్సులు కొన్ని రుక్కులు ఉన్నాయి ఇది మొదటిది రుక్ అశ్చ మంత్రశ కశ్యప ఇది ప్రారంభం ఎందుకంటే ఈ మంత్రాన్ని చెప్పినవాడు కశ్యపఋషి ఈ మొదటి మంత్రం రుద్రో దేవత ఈ మంత్రానికి దేవత ఎవరు రుద్రుడు నమస్తే రుద్రమన్యవ ఎత్తుకోవడమే ఏ రుద్రా నమస్తే నీకు నమస్కారం కాబట్టి దేవ దేవత రుద్రుడు అనుష్ప్ చందస్సులో ఉంది ఇది కాబట్టి మొదట సంకల్పంలో నేను చెప్తాడు హశ్షంత్రస్య కశ్యపరుషి రుద్రో దేవత అనుష్ప్ ఛంద ఈ మంత్రం దీంట్లో ఉంది కానీ దీనికి ఫలితం కూడా ఉంది ఇదొక్కటి అంటే మనం శృతి మందిరంలో డిస్కస్ చేసిన సబ్జెక్ట్స్ కి భిన్నంగా మీకు అనిపించవచ్చు ఎందుకని స్వామీజీ ఈ విధమైనటువంటి కర్మఫలాలు మనం కోరుకోలేదు కదా మనకు కావాల్సింది మోక్షమే కదా మీరు అదే చెప్తూ వచ్చారు మళ్లీ ఏంటి ఒక్కసారి కోరికల వైపు తిప్పారని కథ కాదు మహర్షులు ఇప్పుడు ఋషి అని అంటే మంత్రద్రష్ట దాని యొక్క ఫలితం శుభ్రంగా తెలిసినటువంటి వాడు కాబట్టి నీవు కేవలం మోక్షం కోసమే అయితే అంతఃకరణ శుద్ధి వస్తుంది అది వేరే విషయం అలా కాకపోయినా కూడాను దృష్టఫలం కూడా ఉందంటారు ఎందుకంటే ఈ మంత్రం మీకు ప్రతి మంత్రానికి ఫలితం ఉంది ఆ ఫలితం కూడా మనకు పాపనాశనానికి దైవ దర్శనానికి ఈ మంత్రం ఈ రెండు ఫలితాలు ఈ మంత్రంలో ఉన్నాయి అందుకని ఎందుకు రుద్రాన్ని విపరీతంగా పారాయణం చేస్తారో తెలుసా కొంత కామ్యకర్మలతో ఉండేవాళ్ళు కూడా చేస్తారు అయ్యా నా పాపాలు ఎక్కువైపోయినా గతంలో నేను చేసినవి ఈ పాపాల భారాలు నేను మొయ్యలేకపోతూ ఉన్నా కాబట్టి భగవాన్ అంటే అయ్యా దీన్ని ఇన్ని వేల సార్లు కనుక చేసినట్లయితే ఈ విధంగా క్రమబద్దంగా నువ్వు చేసినట్లయితే దాని ఫలితం వస్తుంది ఏంటి పాప నాశం తగ్గడం దైవ దర్శనం సగుణ బ్రహ్మ దర్శనం కూడాను అవుతుంది అది ఫలితం ఈ ఒక్క మంత్రానికే నమస్తే రుద్రమన్యవా ఉతోత ఇషవే నమ నమస్తే అస్తు ధన్వని బాహుభ్యాం ఉతతే నమ దీనికి ఆ ఫలితం స్థూలంగా కాబట్టి భగవాన్ నీకు నమస్కారం నమస్తే చూడండి నమస్కారం అన్నప్పుడు ఏం చేస్తాం రెండు చేతులు కలుపుతాం హే భగవాన్ నమస్తే రుద్ర హే రుద్రుడా నమస్తే నీకు నమస్కారం వాక్ కూడా ఉంది వాచకం కూడానా రెండు చేతులు కలిపానా కాయికం కూడా ఇది కాయక కర్మ రెండు చేతులను జోడించి పరమాత్మగా నమస్కరించడం కాయక కర్మ వాచక కర్మ ఎందుకని హే రుద్రా నమస్తే రుద్రా అంటూ కాబట్టి వాచక కర్మ ఈ రెండు చేయడానికి లోపల మనసులో భావం ఉందా లేదా భావమే గనక లేకపోతే ఈ భాష వచ్చింది భాషే లేకపోతే అభినయం ఎట్లా వచ్చింది కనుక ఆ రుద్రదేవుడికి సంబంధించినటువంటి అవగాహన నా మనసులో ఉంది రెండు చేతులు జోడించాం భగవంతుడికి జోడించాం కాబట్టి ఇది కాయిక కర్మ ఇది వాచక కర్మ అది మానస కర్మ ఇంత జరిగిపోయింది స్థూలంగా ఇవి కర్మలే గనక వీటికి ఫలితాలు ఉండాలి అది అడ జరిగితే ఫలితం ఉండాలి కాబట్టి కాయికంగా నేను నమస్కరించాను భగవంతుడికి కాబట్టి స్థుతి నమస్కారాదుల ద్వారా భగవంతుని నేను ఆరాధిస్తూ ఉన్నాను గనక ఇవి కూడా కర్మలే గనక ఈ కర్మలకు ఫలితాలు రావాలి ఇది లౌకిక కర్మ అలౌకిక కర్మ ఇది భగవంతుని ప్రార్థించడం అలౌకిక కర్మ అలౌకికర్మకు ఫలితం ఏంటి దయ అది ఇంకేమీ లేదు కాబట్టి దయ రిలీజ్ చేస్తూ ఉంటాడు భగవంతుడు ఇప్పుడు ఇంతవరకు ఏవైతే ధనుర్భాణాలు ఉన్నాయో ఇవి శిక్షించడం కోసం ఉన్నాయి కాదు ఇవి మనల్ని శిక్షించేటువంటివి పాప ఫలితాలను ఇచ్చేటువంటివి దయ ఎప్పుడైతే భగవంతుని విడుదల చేస్తాడో ఈ దయ వల్ల పాపాలు ప్రక్షాళనమైపోతాయి అప్పుడు ఈ ధనుర్బణాలు ఎక్కడికి పో ఉంటాయి ఎట్లా ఉంటాయి తెలుసా శిక్షించేటట్లుండవు రక్షించేటట్లుంటాయి ఆయుధాలు శిక్షించడానికి రక్షించడానికి రెండికి ఉపకరిస్తాయి రాముడు కనుక ధనుర్బణాలు తీసుకొని నిలబడితే తాటకి అవుట్ అదే ధనుర్బణాలు తీసుకొని యాగశాల చుట్టూ తిరుగుతూ ఉంటే విశ్వామిత్రుడికి రక్షణ అదే తాటకిని వధించినప్పుడు శిక్ష కనుక తాటకని శిక్షించాడు సుబాహుణ్ణి శిక్షించాడు మారీచుడిని శిక్షించాడు ఇదంతా కూడా ధనుర్బాణాలతోనే కాబట్టి రాముడు ధనుర్బాణాలు పట్టుకుంటే వాళ్ళని అందరినీ శిక్షించడం జరిగింది అదే ధనుర్బాణాలు విశ్వామిత్రుడి విషయంలో కవచంలాగా ఉపయోగపడ్డాయి రక్షణ కాబట్టి ఏ ఆయుధాలైతే ఉన్నాయో ఆయుధాలు కేవలం శిక్షించడానికే కాదు రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎవడైనా ఒక దొంగ వచ్చేసాడు అనుకోండి మన పక్కన ఏకే ఫార్టీ సెవెన్ అవి ఉన్నాడు అనుకోండి మనకేం బాధలేదు ఎందుకంటే దొంగ కట్టితో వస్తున్నాడు మనకు తెలుసు ఈయన దగ్గర ఏకే ఫార్టీ కాబట్టి ఈయన మనల్ని రక్షిస్తాడని తెలుసు ఆయుధం ఉంది కాకపోతే మన వైపు ఎక్కువ పెట్టినప్పుడు అర్థమైందే ఆ సెక్యూరిటీలే వాళ్ళని పంపించినట్టుగా ఎవరి సెక్యూరిటీలో వాళ్ళని పంపించినట్టుగా మన వైపు ఎక్కువ పెట్టాడు అప్పుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడని అర్థం కానీ అట్లా కాకుండా ఆయుధాలు కలిగి ఉండి మనని రక్షించే పరిస్థితిలో ఉంటే కనుక ఏ స్తి నమస్కారాలు మనం చేస్తూ ఉన్నామో నమస్తే రుద్రమన్యవ అయ్యా నీ కోపానికి నమస్కారం నీ శరానికి నమస్కారం నీ ధనస్సుకు నమస్కారం నీ ఖరాభ్యాం బాహుభ్యాం ఆయన వాటిని పట్టుకునేటువంటి నీ చేతులకు నమస్కారం ఆయన భగవంతుని ఎప్పుడైతే నమస్కరిస్తూ ఉన్నానో మానసికంగా యకంగా వాచకంగా కర్మలు చేస్తూ ఉన్నాను గనక దీనికి ఫలితం భగవంతుని యొక్క గనక భగవంతు ఇట్లా ప్రార్థించడం వల్ల భగవంతుడి కృపని మనకు అందిస్తూ ఉంటాడు ఈ కృప వల్ల ఆ పాపాలన్నీ కూడాను ప్రక్షాళనమైపోతూ ఉంటాయి ఇది నమ ప్లీజ్ మహాభారతంలో కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగం చేసినప్పుడు వస్తూ ఉంది ఏం చేయలేరు ఎవరు అది నారాయణాస్త్రం నారాయణ స్వరూపం అది అశ్వత్మ వదిలేశాడు ఏం చేయాలని అర్థం కావడం లేదు పాండవులు అంతా ఉన్నారు అప్పుడు అన్నాడు కృష్ణుడు వచ్చి లేకపోతే అసలు జరగదు అసలు ఆ అస్త్రం బాగా తెలిసినాడు ఈయనొక్కడే మీ త్వరలో దాని ప్రయోగాలు తెలియదు దాని ఉపసంహరించడం తెలియదు రాజ్యుడు సంస్కారి గనక ధర్మాత్ముడు గనక కృష్ణ ఏం చేయాలని నాకు అర్థం కావడం లేదు నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు భీముడు అన్నాడు పర్వాలేదు నేను నాకు చూసుకుంటానని కృష్ణుడు అని ఎందుకంటే ఇది శక్తికి సంబంధించింది కాదు నీ శక్తి సరిపోదు అది నారాయణాస్త్రం అది అది వచ్చేస్తుంది దాన్ని మీరెవ్వరు అడ్డుకోలేరు అది రాగాని మీరు ఒక్క పని చేయండి మొక్కళ్ళ మీద కూర్చొని మసీదులో కూర్చొని అర్థమైందే ఇది నిలబడబాకండి కూర్చోండి మొదట కూర్చొని రెండు చేతులెత్తి నమ అండి అయిపోయింది వదిలేశాడు అశ్వత్థామా వస్తామంది అది తీరా వచ్చింది గౌరవులు పక్కన అందులు అనుకుంటున్నారు నారాయణస్థాన్ని ప్రయోగించేశాడు గనక అయిపోయారు వీళ్ళని కానీ ఇక్కడ కిట్టుకుంది రహస్యం ఇక్కడ స్వామి ఉంటాడు కదా ఆయన అందించాడు విషయం ఎప్పుడైతే నారాయణస్థలం దగ్గరగా వచ్చిందో అందరికి వచ్చా నేను నమహ అవు అది మెల్లగా పోయి అశ్వత్థామ దగ్గరికి ఐఎం హ్యాపీ ఐఎం సేఫ్ నేనేం వాళ్ళని చేయలేదు వచ్చేసాడు ఎందుకు వచ్చేసావు నువ్వని నమ నమ అంటే నేను వాళ్ళని గనక కష్టపెడితే ఇక అర్థమే లేదు చూసారా కాబట్టి ఆయుధం శిక్షించడానికి వచ్చింది నమస్కరించేటప్పటికి రక్షించేదైపోయింది ఆయుధము శిక్షించడానికి రక్షించడానికి ఒక్కసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేశాడు అనుకోండి శిష్యుపాలుడు అవుట్ దత్తభక్తుడు వాళ్ళ మీదకు ప్రయోగం చేస్తే ఇదే సుదర్శన చక్రాన్ని అడ్డు వేసి తల్లి గర్భంలో ఉండేటువంటి పరిస్థితిని ఆ గర్భం చెడిపోకుండా ఈ సుదర్శన చక్రాన్ని అడ్డుగా నిలిపి పరమాత్మ కాపాడాడు శ్రీకృష్ణ పరమాత్మ అట్లా చూసినప్పుడు వాళ్ల విషయంలో శిశుపాలుడు దంతభక్తుడు వాళ్ళనందరిని కూడాను శిక్షించేటువంటి రీతిల్లో ఆయుధం ఉండింది కానీ పరిస్థితిని శుభ్రంగా తల్లి గర్భంలో రక్షించేసింది కాబట్టి ఆయుధాలు ఉండేటువంటిది కేవలం శిక్షించడానికి కాదు రక్షించడానికి కూడాను కాబట్టి అయ్యా నీ దగ్గర ఆయుధాలున్నాయి చూడండి తమసా అవి ఏం అవి నా కర్మ ఫలితాలను అందించడం కోసమే ఉన్నాయి ఆయుధాలను వదిలితే అవి బాధ పెడతాయి కాబట్టి నేను బాధకు గురవుతాను పైగా నువ్వు రుద్రుడివి ఎందుకని రోదయతి ఇక్కడ ఆయా మమ్మల్ని అంతా ఏడిపించేటువంటి వాడివి చివరిలో మమ్మల్ని పట్టుకుపోయేటువంటి వాడివి మా కర్మ ఫలితాలను ఏ విధంగా నువ్వు మాకు తెలీదు కనుక ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి నీకు నమస్కారం నీ కోపానికి నమస్కారం నీ ధనసుకు నమస్కారం నీ శరానికి నమస్కారం ఆ రెండింటినీ పట్టుకుని నీ చేతులకు నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం ఇది జరుగుతూ ఉంది నమహ నమహ నమహ నమహ ఈ ఒక్క దాంట్లోనే చూడండి ఎన్నిసార్లు అన్నాడు నాలుగు సార్లు నమస్తే రుద్రమన్యవ ఉదే పదే భావయుక్తంగా భగవంతుని నమస్కరించడం జరుగుతుందో స్థుతించడం జరుగుతుందో ఈ స్థుతి నమస్కారాల ద్వారా దయ విపరీతంగా వస్తూ ఉంది ఆ దయ ఈ పాపాలన్నింటినీ కూడాను తటస్థపరుస్తూ పోతుంది న్యూట్రలైజ్ చేస్తూ ఉంది ఎందుకని పాపాలు సూక్ష్మ ఫలితాలు నిన్న చూసినట్టుగా అదృష్ట ఫలాలు అట్లాగే దయ సూక్ష్మ ఫలితం అదృష్ట ఫలితం అదృష్ట ఫలం పరమాత్మ నుంచి వస్తూ ఉంది గనక ఈ పాపాలన్నిటి కూడాను ప్రక్షాళనం చేసుకుంటూ పోతుంది ఇవన్నీ కూడాను కరిగిపోతూ ఉన్నాయి ఇది మొదటి రుక్ నంబర్ టూ అస్య మంత్రస్య ఆత్రేయ ఋషి శంభుర్దేవత అనుష్ఠు ఛంద కాబట్టి రెండవ మంత్రం ఇప్పుడు ఏదైతే మనం చూడబోతున్నాం మొదట రుక్కు చూచాము రెండవ రుక్కు ఏదైతే ఉందో దీనికి ఆత్రేయ ఋషి ఇంతకుముందు కశ్యప మహర్షి ఇప్పుడు ఆత్రేయ ఋషి చెప్పినటువంటి మంత్రం ఇది ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మంత్రాన్ని లేదా కొన్ని మంత్రాన్ని చెప్తాడు సరేనా కాబట్టి రుద్రంలో కశ్యప చెప్పింది మొదటి మంత్రం మనం చూచాం దానికి రుద్రుడు దేవత ఇక్కడ ఆత్రేయ ఋషి చెప్పినటువంటిది ఇక్కడ శంభు దేవత కాబట్టి శంభు శంభు దేవత అనుష్ చంద దీనివల్ల ప్రయోజనం ఏమిటి స్వామిజీ ఇంతకుముందు మొదటి దానివల్ల పాపనాశము దైవ దర్శనము ప్రయోజనం దీనివల్ల అన్నప్రాప్తి క్షామ నివారణ రెండవది అన్న ప్రాప్తి అంటేనే క్షామ నివారణ అర్థం కాబట్టి జీవితంలో క్షామం కరువు లేనే లేదు పుష్కలంగా ధనధాన్యాదులు లభ్యమవుతాయి అన్న ప్రాప్తి ఉంటది కొరత అనేది ఉండదు ఆకలి అనేది తెలియదు కాబట్టి క్షేమం లేదు ఉండేది క్షేమమే అది ఈ రెండో మంత్రానికి ఫలం నెక్స్ట్ ప్లీజ్ శివ తమా శివం బేధను శివా శివాతవనో రుద్రమృడయ అత్రే ఋషి చెప్పింది క్షేమం కోసం ఇది యాతయి అయ్యా నీ యొక్క యా ఇషు ఏ శరమైతే ఉందో ఏది ప్రయోగించేటువంటి బాణం శరం అంటే బాణం యా ఇషుహు తే నువ్వు ప్రయోగించేటువంటి ఏ బాణం అయితే ఉందో అది శివతమా శివతమా ఇషుహు శివతమ ఇషు శివతమా అది శాంతించింది చూడండి అయిపోయింది ఇంతకు ముందేమో అయ్యా నీ బాణాలకు నమస్కారం నీ ధనుసుకు నమస్కారం నీ కోపానికి నమస్కారం నీ బాహులకు నమస్కారం ఇప్పుడు ఉన్నాడు హే శివ అంటే దాని అర్థం ఏంటో తెలుసా నా ప్రార్థనలు విన్నావు అవి శాంతించాయి ఫలం చూస్తూ ఉన్నాడు ఇక్కడ కాబట్టి యా ఇసు ఆ శరం నీ బాణం ఏదైతే ఉందో తే నీ యొక్క బాణం ఏదైతే ఉందో శివతమా అది శాంతించింది తేధను శివం బ నీ ధను కూడా శాంతించింది శివం బ మంగళకరంగా నాకు కనపడుతూ ఉంది ఇప్పుడు శివ శరవ్య యా తవ యా శరవ్య శివ అంబుల పొది ఏదైతే ఉందో ఎందుకంటే బాణాలన్నిటి పెట్టుకునేటువంటి దాన్ని అంబుల పొది అది వెనక్కుంటుంది దాని నిండా బాణాలుంటాయి అది కూడా శాంతించింది అంటున్నాడు అంటే దాంట్లో బాణాలు ఏమి కనపడడం లేదు అందువల్ల అది కూడా శాంతించింది తయా నో రుద్ర మృడయా థయా వాటి చేత ఏవైతే శాంతించి ఉండాయో ఆ బాణాలు ఆ అంబుల పొది ఏదైతే ఉన్నాయో తయా వాటి చేత నో రుద్ర మృడయా నహా హే పరమేశ్వర నహా మమ్మల్ని మృడయా సంతోషపరుచు మేకస్ హ్యాపీ దేని చేత ఆ ధనుర్బాణాల చేతనే ఏవైతే ఇంతకుముందు నేను నమస్కారం అన్నాను ఎందుకని అప్పుడు కోపం ఉంది నా పాప ఫలితం అందుతుందేమోనని నేను నమస్కరించానో అవన్నీ కూడా ఇప్పుడు శాంతించాయి ఎట్లా శాంతించాయో తెలుసా నా ప్రార్థనల చేత శాంతే కాబట్టి మన జీవితంలో ఏవైతే రౌద్ర రూపాన్ని ధరించున్నాయో మన పాప ఫలితాలన్ని వాటిని అంతా శాంతింపజేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకే ఉంది ఆ మనకే ఉంది దీనికి ఏం చేయాలి ఏమి చేసి ఉపయోగం లేదు సూక్ష్మంగా వచ్చేటువంటి ఫలితాలు గనక కర్మ ఫలితాలని మనం ఆపలేము పరమాత్మని స్థుతి నమస్కారాదుల ద్వారా భగవంతుని స్థుతించడం ద్వారా నమస్కరించడం ద్వారా ఇది మనం సాధించగలుగుతున్నాం కాబట్టి నేను నమస్కరించానయ్యా అవి శాంతించాయి ధనుసుకు నమస్కారం అన్నాను కాదు ధనుసు శాంతించింది ఇషవే ఇంతకుముందు నమ ఇషవే అయ్యా శరానికి నమస్కారం ఇక్కడ చూస్తూ ఉన్నాను ఇషుహు యా ఇషుహు శివతమా శాంతించింది కనుక నేను ప్రార్థించాను అవి శాంతించాయి అంత పాయింట్ నేను ప్రార్థించాను వాటి అవి శాంతించలేదు అవి ఎక్కువ పెట్టే ఉన్నాయి నా మీదకి ఎప్పుడు తిరుగుతాయని నేను ప్రార్థన చేశాను ఈ ప్రార్థనల ఫలితంగా ధనసును ప్రార్థించాను అది శాంతించింది బాణాన్ని ప్రార్థించాను అది శాంతించింది ఇక అంబులపోదిని కూడా చూశాను అంటే అంబులపొదిలో స్టాక్ సంచిత కాలం గతంలో చేసినవన్నీ స్టాక్ ఇది అంబులపోది కాబట్టి దీంట్లో ఎన్ని ఉన్నాయో తెలియదు అది కూడా శాంతించినట్టుగా నాకు కనపడుతూ అంటే దాని అర్థమేంటి నాకు భయం పోయింది ఎందుకు భయం పోయింది ఇంతకుముందు ఇవి శిక్షిస్తాయేమోనని అభిప్రాయం ఉన్నది ఇప్పుడు రక్షస్యతీది విశ్వాస పో ఇవి నన్ను అనేటువంటి విశ్వాసం పూర్ణంగా నాకు ఏర్పడిపోయింది భగవాన్ అప్పుడే ఎట్లా తెలిసిందండి ఇదంతా ఇది విశ్వాసం ఇది అన్ఫ్లించింగ్ ఫెయిత్ ఎప్పుడైతే పరమాత్మ మీద పరిపూర్ణమైనటువంటి భక్తితో మనం చేస్తూ ఉన్నాము రక్షస్యతి విశ్వాస రక్షస్యతి ఇది విశ్వాస భగవంతుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం గాఢంగా ఉండాలి అంతేగాని ఏమో రక్షిస్తాడో ఏమో అసలు ఉండాడో లేదు భలే ఇంక దీన్ని ఉద్ధరించేవాడే లేదు సంశయాత్మ వినశ్యతి రక్షస్యతి కద వినశ్యతి నశించిపోయేటువంటి పరిస్థితి కాబట్టి తనలోనే ఒక ధైర్యం వచ్చింది అని అర్థం అని ఇంకే కాబట్టి ప్రార్థనలు ఏం చేస్తూ పోతాయో తెలుసా ఇంతవరకు మనం భయపూరితంగా మన హృదయంలో ఏదైతే ఉంటుందో ఈ భయాన్ని దూరం చేస్తూ ఆ భయప్రదానం చేస్తాయి కాబట్టి ఎక్కువగా మనం స్థుతించాలి భగవంతుడిని ఎక్కువగా ప్రార్థించాలి ఎక్కువగా ధ్యానించాలి ఎక్కువగా స్మరించాలి ఎక్కువగా కీర్తించాలి ఎందుకో తెలుసా మనకు ఏదైనా కష్టాలు వచ్చాయనుకోండి సాధనలన్నీ ఆపేస్తాం ఏమయ్యా ధ్యానం చేస్తున్నా బాగలేదండి ఎందుకని మా పిల్లడి సీట్లో రాలేదు ఓరే అది ఫలితం అది సీటు రాకపోవడం అనేది ఫలితం సూక్ష్మ ఫలితం ధనుర్బాణాలు స్ట్రాంగ్ గా ఉన్నాయని అర్థం వాటిని శాంతింపజేయాలి కాబట్టి ఇదే టైంలో నువ్వు గనక